మేలకు వచ్చి కాళ్ళు చేతులు విజిల్చి తెరిచి చూసాడు ఇప్పుడు నేను ఎలా ఉన్నాను వాడి వాడికే ఓ ప్రశ్న వచ్చింది రోజు పొద్దున లేవగానే ప్రతి వస్తుంది ప్రశ్న నేను ఎలా ఉన్నాను బాగున్నాను ఏ లేచి కార్యక్రమంలో దిగుతాడు బాగోలేదు అనుకున్నాడండి ఏం చేస్తాడు మళ్ళా ముసుగుతాన్ని పడుకున్నాడు ఇంతే ఎప్పుడే వాడికి ఎవడన్నా చెప్పాడా ఎవడు చెప్పలే ఇప్పుడు వాడు తప్ప ఎవడున్నాడు వాడు లోపల వాడే ఉన్నాడు వాడిని వాడే ప్రశ్నించుకున్నాడు హౌయామై ఫస్ట్ హౌయామయని అడగాలంటే హూయామయ అని అడగాల వద్దా నేనెవరన్నా ప్రశ్న అడిగితేనే కదా హౌయామైకి ఎలా వచ్చింది లేకపోతే హూయామై లేకపోతే హౌమయని ఎవరు అడిగారు కాబట్టి నేనెవరన్నా ప్రశ్న దానికంటే ముందే పడిపోయింది నేనున్నానా లేదా ఇంతకు అసలు ఫస్ట్ డౌట్ అది వచ్చింది నేను ఎవరన్నా ప్రశ్న రావాలి అంటే నేను ఉన్నానా లేదా నేను ఉంటేనే కదా అడిగేది ఆ ప్రశ్నే నేను ఆ శరీరంలో లేననుకోండి అడిగితే ఎవరు చెప్తారు సమాధానం ఎవరు చెప్పరు కాబట్టి ఈ మూడు ప్రశ్నలు ప్రతిరోజు మేలుకొనేటప్పుడు మనలో అహంవృత్తిగా వ్యక్తం అవుతున్నాయి నేనెవరు నేను ఎలా అసలు నేను ఉన్నానా లేదా ఈ మూడింటికి ఆన్సర్ వచ్చిన తర్వాతే మానవుడు దుప్పటి ముసుగు తీసి నేల మీద అడుగు పెడుతున్నాడు మరి రోజూ వచ్చే ప్రశ్నలని మనం ఏమైనా గుర్తిస్తున్నామా రోజూ చేస్తున్న ఆన్సర్ని ఏమైనా గుర్తిస్తున్నామా నేను ఎవరంటే ఆన్సర్ ఏం చెప్తుంది అది ఇప్పుడు నేను వెంకట్రావుని నేను సుబ్బారావుని నేను సీతామహాలక్ష్మిని అంటే సరిపోతుందే నేను శ్రీదేవిని నేను భూదేవిని అంటే సరిపోతుందే చాలే కదా ఎందుకని అవేమయ్య అంటే అది ఆన్సర్ చెప్పదు రెండో ప్రశ్న వేస్తే శరీరం దగ్గర ఆన్సర్ లేదు ఒకవేళ శరీరమే ఆన్సర్ చెప్పిందని అనుకున్నామండి అనుకుంటే నేను శరీరాన్ని అన్నాడండి అవేమయ్య అంటే ఇంకా దాని ఆన్సర్ లేదు అవేమయ్యి చెప్పవలసింది ఎవరు నీ లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం పూయామయ్య అంటే నేను స్థూల శరీరాన్ని అంటే హవేమయ్య అంటే నేను సూక్ష్మ శరీరాన్ని అంటే మరి నేను బాగున్నానని ఆన్సర్ చెప్పింది ఎవరిప్పుడు మరి కారణ శరీరం సమాధానం చెప్పిందని అనుకుందామా కారణ శరీరం మాట్లాడితే అది అవిద్యా సంభూతం భూమి పుట్టినప్పటి నుంచి దానికి నిశ్శబ్దమే రాశాడు భగవంతుడు అందుకే గాఢ నిద్ర అసలు ఎవడో మాట్లాడు సైలెంట్స్ కనీసం అప్పుడన్నా నోటికి తాళం వేసి ఉంటారనైనా అని అప్పుడు ఈశ్వరుడు ఆ వరదానం ఇచ్చాడు మనకి ఎందుకంటే మేలుకొని ఉన్నప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు కళలోనూ మాట్లాడుతూనే ఉంటాడు ఇలా కళ వాడికి మాట్లాడకపోతే పని జరగదు నోటికి తాళం పడదనమాట అందుకని పరమాత్మ గాఢ నిద్రావస్థలో మాట్లాడే శక్తిని తీసేసేడు లేకపోతే అక్కడ కూడా మాట్లాడుతూనే ఉంటాడు వాడు ఇందువల్ల దానికేమో మరి ఆన్సర్ చెప్పేటటువంటి శక్తి లేదు దానికి మరి ఇప్పుడు వీటికి ఆన్సర్ చెప్తున్నది ఎవరయ్యా నేను ఉన్నాను అన్న అనుభూతి అక్కడ ఆన్సర్ అవసరమే లేదు శబ్ద ప్రమాణంతో అక్కడ పని లేదు నేనున్నాను నీకు ఎవరన్నా చెప్పాలి అక్కడ ఎవరే నేను ఉన్నావురా బాబు ఇదే శరీరంలోని ఎవరన్నా వచ్చి గుర్తు చేయలే పొద్దున్నే ఎవరు గుర్తు చేస్తారు నీ స్వానుభవమే ప్రమాణం అక్కడ జాగ్రత్తగా గమనించాలి జ్ఞానం అనేది ఎప్పుడు కూడా నీ బయట నుంచి తెలుసుకునేటటువంటి ప్రమాణాల చేత నిర్ణయింపబడటం నీ స్వానుభవ ప్రమాణం చేతే నిర్ణయించబడుతుంది ఈ ప్రమాణాల విషయం గురించి మనం చాలా సార్లు మాట్లాడుకుంటూ ఉంటాం దీనికి సరి అయిన సిద్ధాంతరీత్యా మనం అన్వయం చేసుకోవడం అనేది నేర్చుకోవాలి జ్ఞాన మార్గంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ప్రమాణం బదులు మరొక ప్రమాణాన్ని గనక అన్వయం చేసినప్పుడు అది భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని కలిగిస్తుంది లక్ష్యం నుంచి దూరంగా వెళ్ళిపోతాడు అనమాట అందుకని ప్రమాణాలని ఎనిమిది రకాలైన ప్రమాణాలు ఉంటాయి ఈ ప్రమాణాలతోటి మనం జ్ఞానాన్ని నిర్ణయిస్తూ ఉంటాం ఏ సిద్ధాంతమైనా సరే ఏ లక్ష్యమైనా సరే ఈ ఎనిమిది ప్రమాణాల చేత నీకు నిర్ణయింపబడినప్పుడు నీకేం తెలిసినట్టు లక్షణము లక్ష్యము నిర్ణయము ఈ మూడు నిర్ణయంగా తెలిసిపోతాయనమాట ఏమంటే నాకు నిర్ణయం అయిపోయింది నేను మనిషి నని ఏ మనిషికైనా గానీ నువ్వు మనిషి ఎవరైనా చెప్పాలా చెప్పక్కర్లేదు ఎందుకని వాడికి వాడికే తెలుసు నువ్వు ప్ర అది ప్రత్యక్ష ప్రమాణం సరే గురువు గారు ఏం చెప్పారంటే నువ్వు మనిషి కాదు నాన్న దివ్యాత్మస్వరూపుడవు ఈశ్వరుడవు నువ్వు బ్రహ్మస్వరూపుడవు అని చెప్పాడు ఈయన ఏంటో చెప్తున్నాడు ఆత్మస్వరూపుడు అంటాడు కాసేపు ఈశ్వరుడు అంటాడు కాసేపు కాసేపు బ్రహ్మస్వరూపుడు ఇందులో ఏది నాకు ప్రత్యక్ష ప్రమాణంలో లేదు ఎన్నిసార్లు చూసినా ఆ ఈశ్వరుడు ఉన్నట్టు తల మీద గంగ నాకెప్పటికీ రాదు కాబట్టి నేను ఈశ్వరుణ్ణి కాదు అయిపోయింది ఒకటి పోయింది సరే ఇంకేం చెప్పాడు బ్రహ్మస్వరూపుడు ఆ సృష్టికే సాక్షిని అంటాడు నేనేమో నా మనసుకే సాక్షిగా కూడా లేను నేను కూర్చున్న కుర్చీకే సాక్షిగా లేను ఎందుకని ఈ కుర్చీతోనే కలిసిపోతున్నాను కాబట్టి మరి ఇప్పుడు నేను ఈయనంటున్నాడు ఏ బాబు నువ్వు అసలు సృష్టికి సాక్షి గురైనా సృష్టికి ముందు నుంచి అవుతుంది ఆకాశంలోకి వెళుతుంది